చంపుటిమూడు ఐదువందల ఆరు కీర్తన కంభమున వెడలి ఘన నరసింహము కుంబిని హిరణ్యుగోలిచెను తొడికి దేచ్చుదన తొడపైకి దిగిచి కడుపుచించిరక్తము జల్లి జడియక పేగులు జందెంబులుగా మెడతగిలించుక మెరసివాడే పెదవులు చింపుచు పెనుగోళనదిమి ఉదుటబునుక గురికిమియుచును సదరపు గుండెలు చప్పరింపుచును మెదడు గంధముగా వాడే దేవతల భయము తీర్చి ఎంకమున శ్రీవనితను గృపచేయుచును పావనపు టహోబలగిరి దైవము శ్రీవేంకటగిరి జలగీవాడే